తలపులోననే దైవము వీడిగో సులభము సులభము శోధించరు ఇదే హరినామము ఇదే కొననాలికే వదలక తలచితే వైకుంఠము వెదక గనేటికీ వెడపుణ్యములింకా సదరము సదరము సాధించరో కలదుదేహమిదే కలవివే ముద్రలు వలెనని చేకున్న వైకుంఠము పొలసి కర్మముల పొరలగ నేటికీ కలిగెను కలిగెను కై కొనరో శ్రీ వెంకటమదే శ్రీపతి వీడిగో వావిరి గొలిచిన వైకుంఠము భావించిచూచిన బ్రహ్మాదులకు త్రోవయిదే త్రోవయిదే తొలగకు రో